జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆకృష్ణాధిపతయ నమ సివసమారం శంకరాచార్యమ్యమాన్మదాచార్యపకారంపరా సహనా సహనౌత్తు సహవీయంకరవారై మస్మిషాహి శాంతి శాంతి శాంతి అథో అన్నే నైవంతీ అథైనద్యంత భాష్యం యాశ అవశిష్టా పృథివీ శ్రిత పృథివీమాశ్రిత తాస్సర్వా అన్నాదేవ ప్రజాదంతే సో సకల ప్రాణులు ఈ పృథివీని ఆశ్రయించి ఉన్న సకల ప్రాణులు ఇంకా ఎక్కడన్నా ఉంటే అవి కూడా కానీ ప్రస్తుతానికి కాంటెక్స్ట్ పృథివీ ఈ సకల ప్రాణులు స్థావరములు జంగమములు ఇంకేమైనా మిడిల్ క్లాస్ ఉంటే మిడిల్ వెరైటీ ఉంటే అవి ఇవన్నీ కూడా ఆ అన్నము నుండే తాహ సర్వాహ ఈ ప్రాణులన్నీ అన్నము నుండి అన్నము ప్రజాపతి విరాక్ కాస్మిక్ పర్సన్ ఆ కాస్మిక్ పర్సన్ యొక్క ఫిజికల్ బాడీ ఆస్పెక్ట్ని తీసుకుంటే అన్నము అని అంటారు ఆ కాస్మిక్ పర్సన్ యొక్క ఎనర్జీ ఆస్పెక్ట్ని తీసుకుంటే ప్రాణము ఆయన యొక్క బుద్ధిశక్తిని తీసుకున్నట్లయితే దాన్నే హిరణ్య గర్భుడు అని అంటారు ప్రాణశబ్దాన్నే సూత్రాత్మ అని కూడా వ్యవహరిస్తారు అన్నమునే విరాట్ను కూడా వ్యవహరిస్తారు ఇవన్నీ పదాలు పదాలన్నీ వాడుతారు వైదికంగా జనాలు వైదిక పదాలు మర్చిపోయారు ఈ మంచి కాలంలో కేవలం విష్ణు శివుడు అనే రెండు పదాలు ఉన్నాయి వాటి గురించి దెబ్బలాట మిగిలింది విష్ణు ఒక ఆయన శివుడు ఒక ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో దేవుడు తిరిగారు అంతా గడబడ సో వేదంలో అయితే ఒకటే కాస్మిక్ పర్సన్ ఇంతమంది కాస్మిక్ పర్సన్స్ ఉంటారు ఇక్కడో కాస్మిక్ పర్సన్ అక్కడ ఒక ఆయన ఈయన అయినా దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అలా కాదు దర్ ఈజ్ ఓన్లీ వన్ కాస్మిక్ పర్సన్ ఆ కాస్మిక్ పర్సన్కే హిరణ్య గర్భ అని పేరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆయనకే విరాట్ అని పేరు ఆయనకే సూత్రాత్మ పేరు ఆయనే నిద్రపోయినప్పుడు ఈశ్వరుడు పేరు ఆయనకి నిద్రపోయినప్పుడు కాస్మిక్ పర్సన్కి తెలుగుగా ఉన్నప్పుడు హిరణ్ జగన్హుడు నిద్రపోతే ఈశ్వరుడు అలా వాడతారు స్పెసిఫిక్గా ఆ పదాలు వాడినప్పుడు జనరల్ సెన్స్లో ఈశ్వరుడని కూడా అడుతూ ఉంటారు అంతా ఈశ్వరుడే నిద్రపోయేవాడే తెలివిగా ఉన్నవాడు కదా నిద్రపోయినప్పుడు ఎవడున్నాడో వాడు కాకుండా మరొకడు వస్తాడో తెలివిగా ఉన్నప్పుడు వాడే వీళ్ళందరూ ఒకటే సో ఈ విధంగా సెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నము అంటే అకాస్మిక్ పర్సన్ విరాట్ ఆ విరాట్ ఈ సకల ప్రాణులు పుట్టుచున్నవి విరాట్ దేహంలోనే వ్యక్తం అవుతూ ఉంటాయి విరాట్ యొక్క ఇప్పుడు ఇక్కడ ఈ బాడీలో సెల్స్ పుడుతూ ఉంటాయి అక్కడికి అక్కడికి ఐడెంటిటీ ఇప్పుడు మీరు చేతులు పడుతున్నారనుకోండి బోల్ అని సెల్స్ పోతాయి వాషా ఫెసిలిటీ ఈ డిఎన్ఏ శాంపుల్ తీయటానికి ఏం చేస్తారో తెలుసు అండి ఈ జైలు జైల్లో వాళ్ళు జైల్లో పెడతారు వాడి దగ్గర డిఎన్ఏ శాంపుల్ కావాలి వాడు వాడిని అడిగితే వాడు ఇస్తాడా వాడివడిగా వాడికి ఏం చేస్తారంటే వాడు తాగిన కా కప్పు కాఫీ తాగుతాడు చూడండి ఆ కప్పు పక్కన పెడతాడు కదా అది జాగ్రత్తగా పట్టుకొస్తాను వీడు మఫీ కప్పు నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ పెదవుల నుండి ఓ కొన్ని సెల్స్ ఆ తప్పు కట్టుకుంటాయి చాదే సో వీడి డిఎన్ఏ దాంట్లో ఉంటుంది సో సో ఎవ్రీ మూమెంట్ సెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అలా వెళ్ళిపోతూ ఉంటే మిలియన్స్ ఆఫ్ సెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి స్నానం చేసి వచ్చేటికి ఒక మిలియన్ సెల్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే మరి వీడు కన్స్యూమ్ అయిపోవడా అంటే కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి ఆ విరాట్లో కూడా ప్రాణులు పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి సముద్రంలో తరంగాలు పిల్ల తరంగాలు పెద్ద తరంగాలు నొరగ ఇలాంటివన్నీ పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి దట్ ఈస్ హౌ ఇట్ ఈ సో తాసర్వా అన్నాదేవ ప్రజాయంతే అథో అతి జాత అన్న జీవంతి ప్రాణాన్ ధారయంతి వర్ధంతర్థ పుట్టిన తర్వాత కూడా పుట్టేసి తల్లి నుండి పిల్లవాడు విడిపోయినట్టుగా ఏమి విడిపోవు పుట్టిన తర్వాత కూడా ఆ విరాట్ ఇవి మనుగడను సాగిస్తూ ఉంటాయి పెరిగి పెద్ద అన్నీ అక్కడే విరాట్లోనే తర్వాత అథైనదియంత్యంతత అవాక్యం అన్నాము అథ అపి ఏనత్ అన్నం అపి అపి గచ్చంతి అపిశబ్ద ప్రతి శబ్దాథే అన్నం ప్రతియంత ఇర్థ అదే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు ఆ ప్రతి పదాన్ని వ్యాఖ్యానం చేస్తారు మీరు అది గమనిస్తే బాగుంటుంది సో అథైనదపి అంతత అథ అంటే మరియు అథ అంటే అపి మరియు ఎనత్ అంటే దీనిని ఏనత్ అంటే దీని ఏతత్ అంటే ఎంత అర్థమో ఏనత్తన్న అంటే అర్థం చెబుదంజు అలా ఉంటుంది ఏతం ఏనం ఏతవు ఏనవు ఏతత్ ఏనత్ అలా ఏత ఏన రిప్లేస్ అవుతూ ఉంటాయి ఇక్కడ అంతే ఏతత్తను ఉండొచ్చు ఏనత్తను ఉండొచ్చు సో ఇక్కడ ఏనత్తన ఉంది ఏనత్ ఇదే ఏంటిది అన్నం అవిరాట్ ఆ విరాట్ని అపి ఎంతి ఇప్పుడు కూడా ఈ అపి అనే పదం అది అది అపి అనే పదం వేరే ఉంది అవి ఏ ఇట్ మీన్స్ ఆల్సో కానీ ఇక్కడ ధాతువుతో కూడినప్పుడు అది ఉపసర్గ అపీ హ్యాస్ టూ మీనింగ్స్ ఎర్లియర్ వీ హీన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్సో అథో అపీ ఆల్సో ఇక్కడ అపి అనే పదానికి అది ఉపసర్గ అయినప్పుడు ప్రతి అనే అర్థంలో వస్తుంది అపిశబ్ద ప్రతిశబ్దార్థే ప్రతి అనే ఉపసర్గ అనే ఎంత అర్థమో అపి అనే ఉపసర్గం కూడా అంతే అర్థం కాబట్టి అపియంతి ఎంతి అంటే గచ్చంతి అపిగచ్చంతి అంటే ప్రతి గచ్చంతి ప్రతి అంటే అభిముఖీకృత్య అనర్థం దానిని ఉద్దేశించి దాని అభిముఖముగా వెళ్ళిపోతున్నాయి తరంగాలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి తరంగాలు సముద్రాభిముఖంగా వెళ్ళిపోతున్నాయి సముద్రంలోంచి పుట్టేయి మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిపోతున్నాయి కాబట్టి అపియంతి అంటే ప్రతి ఎంతి ఆడు ప్రతి గచ్చంతి అంటే ప్రతి లీయంతే అన్నం ప్రతి లీయంతే ఆ విరాట్ లోకే అవి విలీనం అయిపోతున్నాయి కాబట్టి ప్రాణులు ఉంటాయి పుట్టినప్పుడు విరాట్ నుంచి పుడతాయి పుట్టిన తర్వాత విరాట్లో మనుగడను సాగిస్తాయి ఓ కొంతకాలం మనుగడను సాగించిన తర్వాత మళ్ళీ విరాట్లోకి వెళ్తుంటారు విరాట్ కంటే భిన్నంగా ఏదీ లేదు ఆ పుట్టిన ఈవెంట్ ఒకటి ఉంటుంది ఆ ఈవెంట్ ఇట్ షైన్స్ ఇన్ ది కాన్షియస్నెస్ యాజ్ అన్ ఈవెంట్ ఇట్ షైన్స్ ఇన్ ది కాన్షియస్నెస్ ఇట్స్ ఎ మొమెంటరీ ఈవెంట్ కానీ దాన్ని మనం గుర్తుపెట్టుకుని దానికేమో కొండల నీళ్ళు గీతలో అవి గీసేసి అది ఒక పెద్ద ఇష్యూ కింద చేసేసి బర్త్డే పార్టీలో అవి చేసేస్తూ ఉంటాయి బ డెత్ అనదర్ ఈవెంట్ మొమెంటరీ ఆ మూమెంట్లో ఉంటుంది ఆ తర్వాత మూమెంట్లో అది స్మృతి రూపంగా ఉంటుంది తప్పిస్తే దానికి ఏం వాస్తవికత ఉండదు ఆ ఉన్న మూమెంట్లో ఉన్న వాస్తవికత కూడా దాడి వాస్తవికత కాదు అది ఆత్మ యొక్క వాస్తవికత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మూమెంట్ డెత్ ఈస్ ఏ మూమెంట్ డెత్ ఎంతసేపు మనిషి మరణించడానికి ఎంత ఏర్పడుతుంది ఓ రెండేళ్ళు పడుతుందో నాలుగేళ్ళు పడుతుంది ఆయన రెండేళ్ళు ఉన్నారు గాడ్ ఫర్ బిడ్ ఉన్నారు మంచం మీద మంచం మీద ఏడాది ఉన్నారు కానీ మరణించడానికి ఏడాది పట్టదు మరణించడం ఇట్స్ ఏ మూమెంట్ ఉంది సో It's a moment. And a moment it registers in the consciousness. And so you give, a, a, and a moment Allah even tiny point in the akharo, I go in the, that is over. But you get stuck with it. It is already gone into the past. Means past and time in the past is not a little bit, but in the memory it is not a little bit. A memory, it is not a little bit. సో ఈ విరాట్ నుంచి పుడతాయి విరాట్లో వర్ధిల్లుతాయి విరాట్లోకి వెళ్ళిపోతాయి ఓ తరంగం పుడుతుంది మళ్ళీ సముద్రంలో అంతరిస్తుంది దాని గురించి అదో పెద్ద విషయమా ఈజ్ ఇట్ అని ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ కన్సర్న్ అండ్ ఆల్ దట్ నాట్ అట్ హాల్ ఎనీవే సో ఆ విరాట్లోనే అవి లీనం అయిపోతూ ఉంటాయి ఎప్పుడు లీనమవుతాయి అటు అన్నం అతయినా గతి ఎంతి అంతత అంతమునందు అంతమంటే దాని లైఫ్ స్పాన్ పూర్తయిన తర్వాత శంకరులు అదే చెప్తున్నారు అంతతహ అంతే జీవన లక్షణాయా వృద్ధే పరిసమాప్త అది అంతత అంటే ఆ తసిల్ అంటారు దాని తసిల్ తసిల్ అదే ప్రత్యేకం అది ఆ ఇల్లు పోతుంది తస్సు మిగులుతుంది తస్సులో సకారం విసర్గం అవుతుంది అది దాని స్వరూపం ఈ తసిల్కి అనేక అర్థాలు ఉన్నాయి పంచమిలో వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సప్తమిలో వచ్చింది ఆ తసిల్ సప్తమ్యాంతసిల్ పంచమ్యాంతసిల్ కాదు ఇది సప్తమ్యాం తసిల్ కాబట్టి అంటే ఇక్కడ పంచమే ఉందండి అంతము నుండి పంచమేముంది అంతము నందు అంతే అంతమైనప్పుడు అంతే అంటే సమా పరిసమాప్త పరిసమాప్తి అయినప్పుడు ఏమిటి ఇంతకుముందు చెప్పాం వర్ధంతే అని పరి ఆ వృద్ధే ఆ వృద్ధి పరిసమాప్తి ఈ జీవనము జీవనము అంటే లైఫ్ ఆ జీ ప్రాణధారణము అని అర్థం జీవ ప్రాణధారణే ఆ ప్రాణధారణమునకు ఒక లక్షణం ఒకటి ఉంది అది వృద్ధి వృద్ధి చెందుతూ ఉండటం అది డైనమిక్గా ఉంటుంది ప్రాణం ఉంది స్టాటిక్గా ఉంది అనే ప్రసక్తి లేదు ప్రాణం ఉంది అంటే ప్రాణము అది క్రియాశక్తి సో కరెంట్ ఉంది కానీ ఫ్యాన్ తిరగట్లేదంటే ఎక్కడ కుదురుతుంది కరెంట్ ఉందంటే తింటూ ఉంటుందన్నమాట అలాగే సంథింగ్ లైక్ దాట్ మేము స్విచ్ ఆఫ్ చేసేమని అవుతుంది మీరు ఆ దృష్టాంతం అంతవరకే సో అలాగే ప్రాణం ఉంది కానీ ఏ లేదు ఏ మార్పు లేదు ఇటువంటి హ్యాపీ లైక్ దాట్ కాబట్టి ఆ జీవన జీవనము యొక్క లక్షణం ఏమిటంటే వృద్ధి ఆ వృద్ధి ఆ వృద్ధి అది అంతమైనది ఇట్ యాజ్ కమ్ టు ఎన్ అప్పుడు ఏమైపోతుంది ఈ జీవుడు ఏమైపోతాడు వెళ్ళిపోయి విరాట్లో కలిసిపోతాడు ఆ వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఏదో ఉంటుందో వేవ్కి ఓ కొంత ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే ఆ వేవ్ చాలా అర్థం డ్యామ్ పెనింగ్ ఆఫ్ ది హేవ్ అంటే అర్థం ఇలా డ్యాం పెనింగ్ అలాగే వీడు కూడా వృద్ధి చెంది నీరసం వచ్చేసి క్రమంగా హీ స్టాప్స్ బ్రీదింగ్ ఓ వేర్ హీ హ్యాస్ గాన్ నోబడి హ్యాస్ గాన్ ఎనీవే లైఫ్ లైఫ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ కాన్షియస్నెస్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బాడీ ఆల్సో కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ ఫైవ్ కాన్స్టిట్యూంట్ ఫార్మ్స్ ఇప్పుడు కార్ని అమ్మేశాడనుకోండి స్క్రాప్ అమ్మేశాడనుకోండి ఏమైపోతుంది డిజపేర్ అయిపోతుంది అయిపోదు అయినపు మొక్కలన్నీ విడతీసేసుకుని జాగ్రత్తగా ఇది వేరు వేరు పార్ట్స్ కింద వాడుకుంటారు దాన్ని అయితే దాన్ని ఇంకో రకంగా చేసేస్తారు అలాగే ఈ పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఓస దీని ఎందుకు ఎక్స్ప్రెస్ అయిన పవర్స్ ఉంటాయే అవి కాస్మిక్ పవర్లో కలిసిపోతాయి ఏది నశించదు దీంట్లో నశించేది ఏదీ లేదు మరి నశించేది ఏది వాట్ ఈస్ దిస్ వర్డ్ డెత్ ఆ డెత్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఇస్ కాయింట్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కాబట్టి ఏది నశించదు కనుక ఆ వృద్ధి పరిశమాప్తి వెంటనే మళ్ళీ విరాట్లో కలిసిపోతాయి అంచేతనే విరాట్లో కలిసిపోయిన వర్డ్ గురించి దుఃఖించడం ఎందుకండి విరాట్ కంటే నేను వేరే ఉన్నానని సంసారపు బరువు బాధ్యతలు మోచి వాడిని చూసి అయ్యో పాపం శోకం చేయాలి కానీ బికమ్స్ హీఈస్ వర్త్ కానీ విరాట్లో కలిసిపోయిన వాడి గురించి అశోచ్య ఈ పీపుల్ దే డూ దాట్ అశోచ్యోచస్ తర్వాత కస్మాత్ అదేండి అలా ఎలా కలిసిపోతుంది అని డౌట్ వస్తే దానికి సమాధానం చెప్తున్నారు అన్నగుంహి భూతానం జ్యేష్టం తస్మాత్ సర్వౌషముచ్యతేట అన్నం నుంచి పుట్టి అన్నంలో మనం కూడా సాగించి అన్నంలో కలిసిపో అన్నం అంటే ప్రజా విరాట్ అండి అన్నం అంటే చేదలు అనుకున్నారు అన్నం అంటే విరాట్ సో ఆ విరాట్లో కలిసిపోవడం ఏమిటి ఎందువల్ల అంటే దానికి సమాధానం అన్నం భూతానం జ్యేష్టం హి అంటే ఎస్మాత్ ఎందువల్లగా భాష్యకారులు అంతా రెండము అన్నం హియస్మాత్ భూతానాం ప్రాణినాం జ్యేష్టం ప్రథమజం అది ఈ అన్నం అంటే విరాట్ ఉన్నాడే ఆయన ఈ సకల ప్రాణులకు ప్రథమజుడు మొట్టమొదటగా పుట్టినవాడు Cosmic person Is the first Manifestation Of Paramatma First Prathama jaha Prathama Prathama pratham jaha Prathama jaha Matta madhi Cosmic person Purthama So Vedic creation Allah unto me Matta madhi Cosmic person A cosmic person O Dvidha Bhavati He becomes two And one of them Is male And the other Is female Shata rupa Mona And then The entire creation Comes Allah Jana ma సో దట్ ఈస్ ది క్రియేషన్ సో ఈ సమస్త ప్రాణులు ఆ ప్రథమ జడు నుంచి వచ్చాయి కాబట్టి ఆ ప్రథమ జుడిలోనే కలిసిపోతాయి సముద్రం నుంచే తరంగాలన్నీ వచ్చాయి సముద్రంలోనే కలిసిపోతాయి అన్నట్టుగా సో యస్మాత్ ఏకా ఎందువలనైతే బికాస్ అన్నం అంటే ప్రథమజం భూతానం జ్యేష్ఠం అన్నం అంటే ఆ విరాట్ భూతానం ప్రాణినాం ప్రాణులకు జ్యేష్టం మొట్టమొదటిది ప్రథమజం హిరణ్య గర్భ సమవర్త అగ్రే భూతూ అగ్రే భూత ప్రాణిజాత్య సమస్త ప్రాణుల యొక్క అగ్రే మొట్టమొదట హిరణ్యగర్భ సమవర్త కస్మిక్ పర్సన్ ఆయన జన్మించినాడు జాత జన్మించిన వాడై ఏక ఆసీత్ హి బికేమ్ దివర్ లాస్డ్ అయిమ్స్ దట్ ఫాలోడ్ సదాధార పృథివీం దా ఉ మాం కస్మై దేవాయ హమంటే ఎప్పుడైనా విన్నారా మీరు ఇది తరచుగా చెప్తూ ఉంటారు కొంచెం ఇటు ఇటు చెప్తూ ఉంటారు అంత తప్పులు సమాసే స్వరావి కొంచెం దయా చేసి చెప్తారు బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ది మంత్ర సో సహా పృథివీం ద్యాం ఉత ఇమాం దాధార తట్ ప్రథమజ తట్ విరాటే ఈ భూగోళాన్ని ఈ ఈ ఆకాశాన్ని సూర్యుణ్ణి నక్షత్రాలని వీటన్నింటినీ తన ఎందు ధరించి ఉన్నాడు ఇట్ ఈస్ లైక్ ఈవెన్ ఐ ఆమ్ ది ఫస్ట్ బోర్న్ ప్రథమ జహ ఈ చేతులు కాళ్ళు ముక్కు చెవులు మొదలైనటువంటి ఈ శక్తులన్నింటినీ నేను నాయందు నేను ధరించి ఉన్నాను అన్నట్లుగా కాస్మిక్ లెవెల్లో సదాధార పృథివీ ఇంద్యా ఇమాం ఉత ఇమాం కస్మై దేవాయ హవిషా విధేమ అదిగో ఆ దేవుని కొరకు ఆ చైతన్య స్వరూపుడైన హిరణ్యగంభుని కొరకు కస్మై ఏకస్మై కస్మై అంటే ఏకస్మై అద్వితీయుడైన ఇన్ని ఇన్న ఇందం ఇన్ని కాస్మిక్ పర్సన్స్ లేరు ఆయనకంటే భిన్నంగా ఏదీ లేదు కూడా ఆ ఏకస్మై దేవాయ చేతన స్వరూపుడైన ఆ అద్వితీయ పరమేశ్వరుని కొరకు హవిషా విధేమ మేము హవిష్ తపలియను చేస్తున్నాము అంటే హవిస్సును సమర్పించి మేము ప్రార్థిస్తున్నాము అని ఆ మంత్రం సో ఆయన ప్రథమజహ మొట్టమొదట హిరణ్య జన్మిస్తే ఆ హిరణ్య గర్భుడి నుంచి సమస్త ప్రాణులు జన్మించినవి కాబట్టి అన్నీ ఆ హిరణ్య గర్భుల్లోనే విలీనమవుట సహజమైన విషయ ఎందుకంటే దేని నుండి ఒక కార్యం పుడుతుందో ఆ కార్యం వెళ్ళి మళ్ళీ దాంట్లోనే విలీనమవుతుంది అది దాని లెక్కది కార్యము నెక్లెస్ వెళ్ళి బంగారంలో విలీనం అవుతుంది దాని లైఫ్ పూర్తయిన తర్వాత అదేవిధంగా సమస్త ప్రాణులు తమ యొక్క జీవితం పూర్తయిన తర్వాత ఆ హిరణ్య గర్భంలో విలీనమవుతుంది కాబట్టి ఆ హిరణ్య గర్భుణ్ణి అలా భావనాత్మకంగా ఉపాసన చేస్తూ ఉండమని చెప్పబోతున్నారు గొప్ప ఉపాసనా ప్రకారం తర్వాత అన్నమయాదీనా ఇతరేషాం భూతాం కారణమన్నం అత అన్న ప్రభవా అన్నజీవనా అన్నప్రలయాశ్చ సర్వా ప్రజా ఈ సమస్త ప్రజలు ప్రజలు అంటే ప్రాణులు ప్రకృష్ణ ప్రజా ఇంతే ఇది ప్రజా పుట్టేటువంటివి ఈ పుట్టే ప్రాణులన్నీ కూడా ఇవి అన్నమయ అన్నమయములై ఉన్నాయి అన్నమయ అని కనుక మనకి చెప్పారు ఇంతకుముందే సో అన్నమయ అని చెప్పారా ఇంతకుముందు అనువాకంలో వచ్చింది కదా సవా ఏష పురుషోన్నరసమయ సో ఈ ప్రా పురుషుడు సకల ప్రాణులు కూడా అన్నరసమయములై ఉన్నాయి సో పురుషుడే కాదు ఇతరేషాం భూతానం సమస్త ప్రాణులు కూడా ఓకే ప్రసంగం మానవుడు కాబట్టి అక్కడ మానవుడు అన్నారు తప్పిస్తే సకల ప్రాణులు అన్నమయములై ఉన్నాయి అన్నమయములు మయము అంటే వికారణం అన్న అన్నం అంటే పరమ విరాట్ సో చాలేరు సో అందులో ఆ విరాట్ యొక్క వికారములు ఇవన్నీ ఆ విరాట్ యొక్క వికారములు అవి ఉన్నాయి కాబట్టి ఈ సమస్త ప్రాణులకు కారణమేది అదే వికారములకు కారణము ఆ మూలస్థానమే అవుతుంది బంగ ఈ ఆభరణములన్నీ బంగారము యొక్క వికారములే హిరణ్యయ వికారములు హిరణ్య వికారములు ఇప్పుడు చెప్పండి ఆభరణములన్నింటికీ కారణమేది అంటే హిరణ్యము ఎత్కించెత్ హిరణ్యం తుభ్యమహం సంప్రదే నమ అని ఎప్పుడైనా విన్నారో లేదో ఏదో హిరణ్యాలే హిరణ్యాలే హిరణ్య అంటే బంగార వాళ్ళు అవుతాం సో ఈ హిరణ్యమే కారణము అలాగే ఈ సకల ప్రాణులు అన్న వికారము ఆ విరాట్ యొక్క వికారములు ఈ సకల ప్రాణులు కాబట్టి ఈ ప్రాణులన్నీ కూడా వీటన్నిటికీ కారణము ఆ విరాటే కారణం కాబట్టి దాంట్లోనే విలీనం అవుతాయి వేడి కారణకాజ్యభావం అలా ఉంటుంది దట్ ఈజ్ హౌ హీజ్ ఎస్టాబ్లిష్ ఇప్పుడు చెప్పండి నాస్తికులు దేవుడు ఉన్నాడా లేదా అనే వాదంలో పశాంత ఉందో నేను చెప్పండి ఇక్కడ మనం మాట్లాడి దేవుడి గురించి కనుక వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే హౌ ది కెన్ డినై దట్ యు ఆర్ ఏ అండ్ హౌ యూ కెన్ డినై ది హోల్ హౌ ఏ వేవ్ కెన్ డినై ది ఓషన్ అన్నెస్ ఇట్ ఈస్ ఇగ్నరెంట్ ఆఫ్ ది ఓషన్ సో అలాగనమాట కాబట్టి అదే అలా దేవుణ్ణి వాళ్ళు డెనైట్ చేశారంటే వాళ్ళు ఎటువంటి దేవుణ్ణి డెనై చేశారు ఒకసారి నేను మాట్లాడాను విజయవాడ నాస్తిక కేంద్రం ఆయన ఒక ఆయన కలిశారు ఆయన డినై చేసిన దేవుడు ఏమిటంటే ఏమన్నా ఎక్కడో కూర్చుంటట్టండి ఆయన చేతిలో గద పట్టు కూర్చుంటాట ఎవరి నెత్తి మీద ఆ గదతో మూదుతట్ట ఇంకో వాళ్ళకేమో రూపాయలు ఇస్తాట ఏమిటండి ఈ దేవుడు సో అలాగంటే దేవుణ్ణి ఆయన డెనై చేశాడు కానీ ఇలాగంటే ఈ దేవుణ్ణి చెప్తే డెనై చేయడు పైగా డినై చేయలేదు కూడా నేను ఈ దేవుడి గురించి చెప్పా చెప్తే నన్ను భిక్షకు పిలిచి నాకు సంభావం నాకు దక్షిణ కూడా ఇచ్చేదండి నేను భిక్షకు పిలిస్తే వెళ్ళాను వెళ్తే పాదపూజ చేస్తానంటాడు ఎందుకంటే పాదపూజ ఒక్కూట పాఠాకే పాతపూజ అక్కర్లేదులే తర్వాత చూద్దామంటే వెళ్ళం నాకు పాత పూజ చేసి నాకు దక్షిణ ఇచ్చి పంపించాడు మంచి కవి ఆయనకి దేవుడు అంటే ఈ దేవుడు గురించి చెప్పేప్పటికి ఇట్ హ్యాస్డ్ నవ్ ఐ హ్యావ్ నవ్ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈ సో ఆ దేవుడి గురించి చెప్పి వాళ్ళకు కూడా ఆ దేవుడి గురించి చెప్పాలి ఇప్పుడు చిన్నపిల్లలకి బూచార్ని చెప్పినట్టుగా అధర్మ మార్గంలో ఉన్నవాడికి అరే విష్ణు ఉన్నాడు రా అక్కడ కూర్చున్నాడు గదితో మూతుతాడని చెప్తే కానీ వీడు దారికి రాడు అలా చెప్పే చోట అలాగే చెప్పాలి కానీ మరి వీడికి అలా చెప్పకూడదు అంచేతనే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకేమో మీరు ఏదో కథ చెప్పారనుకోండి కథ చెప్పారంటే వాడు ఇటు అటు చూసి లేచి వెళ్ళిపోతాడు అక్కడికి బబుల్గా మోహన్ నోట్లో పెట్టుకుని ఇటువంటి తిరుగుతాడు తప్పిస్తే అక్కడ కూర్చోడు వాడికి ఎందుకంటే వాడికి మనస్సుకి అప్పీలింగ్గా ఉండదు వాడికి కనుక మీరు ఇది చెప్పారనుకోండి వాడి మనస్సుకి ఇది అంగీకారం అయిట్లా చెప్పాలి అసలు అంతసేపు వాడు అక్కడ వాడి ప్రారంభం బాగుండి వాడు కూర్చుంటే హీవిల్ అండర్స్టాండ్ హీవిల్ అప్రిషియేట్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి సో ఇది దేవుడు అంటే ఆ హిరణ్య మనము నివాసము చేయుచ్చున్నాము సో హిరణ్యగర్ గుడు ఆ విరాట్ నేను హిరణ్యగర్ గుడు విరాట్ అంటూ ఉంటాను హిరణ్యగర్ గుడు అంటే ద పర్సన్ ద పర్సన్ బుద్ధిశక్తి ప్రధాన విరాట్ అంటే దేహ ఫిజికల్ అది రెండు ఒకటే సందర్భాన్ని ఒకటి ఇక్కడ మటుకు విరాట్ ప్రకరణం దర్ ఇస్ నో డౌట్ అబౌట్ సో అత ఇంచేతనే అంటే అన్నం కారణం విరాట్ కారణమై ఉన్నాడు కనుకనే అన్న జీవా సర్వా ప్రజా సకల ప్రాణులు కూడా అన్న ప్రభవా ఆ విరాట్ నుంచే పుట్టే అన్న జీవనాహ ఆ విరాట్ నుందే మనుగడను సవిస్తూ ఉన్నాయి అన్న ప్రళయాశ్చ ఆ విరాట్ నుందే విలీనమైపోతాయి మన వాళ్ళకి ప్రళయం అనే పదానికి ఏదో అంత బూడిదైపోతుంది ప్రళయం అంటే అంత నిప్పులు వచ్చేస్తే బూడిదైపోతుంది అది కాదు ప్రళయం ప్రళయం అంటే కార్యము కారణంలో కలిసిపోవడం పేరే ప్రళయం ప్రకృష్టం లీయతే అస్మిన్ ఇది ప్రళయ పూర్తిగా కలిసిపోతుంది వెళ్ళిపోయి ఈ వికార రూపము ఈ రూపము వికారము అంటే రూపము అమరూపాలకే వికారము అని పేరు అది కనపడకుండా కలిసిపోతుంది దాని పేరే ప్రళయం నెక్లెస్కి ప్రళయం వచ్చిందంటే బంగారం ఉంటుందని అర్థం బంగారం లేకుండా పోతుందని కాదు సో అలాగా అన్న ప్రళయాశ్చ సర్వా ప్రజా సకల ప్రాణులు కూడా ఆ విరాట్ ముందు విలీనమవుతూ ఆ విరాట్ మన ముందే ఉన్నదండి ఎస్మాచ్చక్యస్మాత్వముచ్య భాష్యం తస్మాత్వం సర్వ్రాశమనం దాహప్రశమనం దాహప్రశమనం ఓకే అన్నముచ్యతే సో యస్మాత్ శైవం ఏ కారణం చేతనైతే సకల ప్రాణులు విరాట్ యొక్క వికారములై ఉన్నాయో తస్మాత్ అందువలననే సర్వౌషముచ్యతే ఆ విరాట్టుకి సర్వౌషం అని పేరు సర్వ అంటే సకల ప్రాణులకు ఔషధం ఔషధము అని సో చూడండి ఓష అంటే దాహం అని అర్థం ఉన్నది ఓషధాతువుకి దాహం అనర్థం ఉంది సో ఈ ఓషధి అనే పదం కూడా అలాగే వచ్చింది మనకి కడుపులో దాహం ఉంటుంది దాహం అంటే మంట సో మంట అంటే ఆకలి అని అర్థం సో ఈ ఆకలికి ఆ దాహాన్ని అది చల్లారుస్తుంది ఆహారం మనం భక్షిస్తే అని ఆహారానికి ఓషధి పేరు వచ్చింది ఈ ఆహారం అంతా కూడా ఆ విరాట్ యొక్క స్వరూపమే ఆ విరాట్టే సకల ప్రాణులకు ఓషధి రూపంగా ఉన్నాడు కాబట్టి మీరు అన్నం తింటున్నారు అంటే ఆ అన్నము విరాట్ యొక్క స్వరూపము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే విరాట్ అదేమిటంటే అన్నం విరాట్ యొక్క స్వరూపం అంటే ఎలాగా తస్మాత్వా తస్మాత్ ఆత్మన ఆకాశ ఆత్మన విరాట్ రూపాత్ ఆ విరాట్ రూపంగా ప్రకటమైన ఆత్మ నుండి బ్రహ్మ నుండి ఆకాశము వాయువు ఎట్సెట్రా ఎట్సెట్రా ఓషధీభ్య అన్నం దీన్నే అంటారు సింధు బిందు సముద్రానికి సరదా పుట్టింది ఓసారి మనం సంచారం చేసి వద్దాం సరదా పుడితే సూర్యుడు అన్నాడు నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు సరే సూర్యుడు సహాయంతో సముద్రం ఆకాశంలోకి లేచింది ఆకాశంలోకి లేచి వర్షరూపంగా పడుతోంది అక్కడ వర్షం పడుతోంది అంటే సముద్రం పడుతోంది ఆ సముద్రమే నదీ రూపంగా ప్రవహిస్తుంది ఓ మహాత్ముడు నాతో అన్నారు ఏ సింధు సింధు పోలితే సముద్ర సింధు యహా బహరహ్ సముద్రము ఇక్కడ ప్రవహించు అంటే అదేంటండి సముద్రం ఇక్కడ ప్రవహించటం అంటే సముద్రమే ప్రవహిస్తుంది సముద్రమే మరో రూపాన్ని దాల్చి ఇక్కడ ప్రవహిస్తుంది మహానటుడు కోటీశ్వరుడైన నటుడు దగ్గర రూపంలో ఉన్నాడు అన్నట్లుగా సో ఆ సముద్రమే ఈ నదీ రూపాన్ని ధరించి ప్రవహిస్తుంది ఆ సముద్రమే ఆ బిందువు రూపంలో కింద సముద్రము యొక్క లక్షణాలనే ఆ బిందువులో మీకు దర్శనమిస్తాయి ఎక్సెప్ట్ సైజు సైజు సముద్రాన్ని కాదు సైజు ఉపాధిది భూగోళం యొక్క సైజు సముద్రమునందు ఆరోపించబడిన సముద్రాన్ని సైజు కాదు కాబట్టి ఆ అన్నమే అన్నము అంటే విరాటే మన ముందు ఆహారం రూపంలో ఉన్నాడు చేతనే సర్వౌషం అదే ఆహారాన్ని మనం నోట్లో వేసుకున్నట్లయితే ఆ లోపల ఉన్నటువంటి దాహాన్ని చాలా అరుష్టాలు జీవనాన్ని కొనసాగిస్తాడు అన్న జీవన అన్నమే జీవనముగా కలిగి ఉన్నారు కాబట్టి ఆ విరాట్కి సర్వౌషం అని పేరు ఇది వేదిక్ విషం ఈ వేదిక్ విషంలో అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం మన ముందు అన్నము అదే విరాట్ దాన్ని విరాట్ రూపంగా మనం దర్శించాలి అన్నాన్ని మనం డబ్బించుకున్నామని అనుకోకూడదు డబ్బిస్తే మీరు వాడు సెర్వ చేస్తాడు కానీ అన్నము డబ్బు డబ్బు నుండి పుట్టలేదు అది భూమి నుంచి పుట్టింది పృథివ్యా ఔషధయ ఓషధి భ్యోన్నం అలా పుట్టింది అది కాదు నేను వంద కాయితం టేబుల్ మీద పేరు అయిందంటే టేబుల్ మీద పేరు అవ్వటం ఇన్సిడెంట్ బట్ దాని పుట్టుక ప్రవృ మార్గం అది ఔషధి భ్యోన్నం అలా ఔషధులు పృథివీ నుంచి పుట్టింది ఆ పృథివీ పరంపరయా పరమేశ్వరుడు నుంచి పుట్టింది విరాట్ నుంచి పుట్టింది కాబట్టి విరాట్ అనరూపంగా ఉండి మన యొక్క ఆ కళని చల్లారుస్తున్నాడు అంచేతనే ప్రార్థన ప్రేయర్ చేయాల్సి ఉంటుంది సో దీన్నే అదర్ కల్చర్స్లో కూడా ద గాడ్ హ్యాస్ గివన్ మీ ద డైలీ బ్రెడ్ అని అంటారు అది ఊరికే మెటఫారికల్గా అన్నమాట గాడ్ గివెన్ మీ బ్రెడ్ ఎలా ఆకాశం నుంచి విసిరేడా ఏమి గాడే డైలీ బ్రెడ్ రూపంలో మన ముందు ఉన్నాడు కాబట్టి చక్రవర్తి కూడా ఆ మాట అని నోట్లో వేసుకోవాలి వేసుకుంటారు కూడా అలాగా ధనవంతులైనా ఆహారం విషయంలో ఇది మన ధనము మన యొక్క కెపాసిటీ వల్ల ఇది పుట్టింది అని అనుకోరు వివేకం గల వాళ్ళు అనుకోరు తర్వాత ఇది ఉపాసనది ఈ ఉపాసన చెప్తున్నారు ఇక్కడ సర్వం వైతేన్నమాప్నువంతి అది వాళ్ళు అన్ని రకముల అన్నమును పొందుతారు తే వారు ఎవరు వారు ఆ అన్న బ్రహ్మ వ్యాప్తలు అన్నము అన్నబ్రహ్మ అంటే విరాట్ రూపంగా బ్రహ్మ అన్నబ్రహ్మ అంటారు సో సర్వవ్యాపకమైనటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని ఎవరైతే విధ తెలుసుకుంటారో ఉపాసన చేస్తారో ఇక్కడ వేదనం అంటే ఉపాసన అలా దర్శిస్తూ ఉంటారో ఉపాసన అంటే ఓ మూల కూర్చుని అలా పావుకుంటసేపు అన్నాము అన్నబ్రహ్మ అని అలా అది కాదు ఉపాసన ఉంటాయి దట్ ఈజ్ ఆల్సో ఉపాసన అయిన డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇక్కడ ఉపాసన అంటే విజువలైజేషన్ జ్ఞానము అంటే విషం సో అలా విజువలైజ్ చేస్తూ అన్నం టేబుల్ మీదకి రాగానే ఒకసారి విరాట్ రూపాన్ని భావన చేస్తుంది దానికి ఉపాసనా ఈ విధంగా ఉపాసన చేయమని ఇక్కడ మనకి బోధిస్తున్నారు భాష్యకారులు అన్న బ్రహ్మవిధ ఫలముచ్యతే ఇప్పుడు ఈ తరువాతి వాక్యంలో అన్నబ్రహ్మవేత్త వేత్త అంటే ఉపాసకుడు వేద వేద అనే పదానికి జ్ఞానము రెండు ఉన్నాయి ఈ ఉపాసనా జ్ఞానము ఇవి అలాగ ఒకదానితో ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోతూ ఉంటాయి ఉపాసన తొండముదరి అవసరవిల్ అయినట్టుగా ఉపాసనే కొంచెం ముందుకు వెళ్తే జ్ఞానం అయిపోతుంది జ్ఞానాన్నే ఒకంత డైల్యూట్ చేసి ఒక లెవెల్ కిందకి తీసుకొచ్చి బోధిస్తే ఉపాసన అవుతుంది ఇలా భావన చేయబోయ్ అని చెప్పామనుకోండి ఉపాసన అవుతుంది ఇదని తెలుసుకో అది జ్ఞానం అంతే తెలుసుకునేదాకా భావన చేయాలి సో ఆ వాక్యం అందాము సర్వం వైతేన్నమాక్నువంతి ్రహ్మోపాసతే సో ఏ అన్నం బ్రహ్మ ఉపాసతే అన్నరూపంగా ఉన్నటువంటి బ్రహ్మ బ్రహ్మ అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ ఆ పరమాత్ముడు ఇప్పుడు విరాట్ రూపంగా ఉన్నాడు ఆ విరాట్ నా ముందు కన్ఫర్లో అన్నం రూపంగా ఉన్నాడు మొత్తం అన్ని అదంటేనే ఎవ్రీథింగ్ ఇల్ ఫిక్స్ ఇన్ టు సో ఆ ఎవరైతే అన్న బ్రహ్మని చేస్తారో ఏ అన్నం బ్రహ్మ ఉపాసతే తే వాళ్ళకి ఫలం ముందు ఫలం తర్వాత ముందు తే తర్వాత ఏ ఏమిటి ఫలము సర్వం అన్నం ఆప్నువంతి వాళ్ళు అన్న బ్రహ్మను ఉపాసన చేస్తే ఏం పొందుతారండి మొత్తం అన్నాన్ని పొందుతారు ధన బ్రహ్మను చేస్తే ధనాన్ని పొందుతారు ఆరోగ్య బ్రహ్మను ఉపాసన చేస్తే ఆరోగ్యాన్ని ఏ బ్రహ్మను ఉపాసన చేస్తే దాన్ని పొందుతారు అది దాని ఉపాసన యొక్క స్వరూపం అది కాబట్టి ఇక్కడ అన్న బ్రహ్మను చేస్తున్నారు కనుక వాళ్ళు సర్వమ అన్నం ఆప్నువంతి భాష్యం సర్వమ వైతే సమస్తమ అన్న జాతం ఆప్నువంతి వారు మొత్తం అన్నాన్ని పొందేస్తారు అన్నం అంటే ఫుడ్ ఇక్కడ ఫలం కదా సో మొత్తం అన్నాన్ని పొందుతారు ఏంటని మొత్తం అన్నం పొందడం ఏమిటి చెప్తారు ఎవరు వారు కే ఎవరు ఎవరు వారు ఏ అన్నం బ్రహ్మా యథోక్తముసతే సో ఎవరైతే అన్నం బ్రహ్మను అన్న రూపంగా ఉండే బ్రహ్మను యథోక్తం పైన చెప్పిన విధంగా ఉపాసన చేస్తారు పైన చెప్పిన విధంగా అంటే ఎలాగా తెలుసిన ఈ విరాట్ సకల ప్రాణులు పుట్టి విరాట్ సకల ప్రాణులు మనుగోడను సాగించి మళ్ళీ విరాట్లోనే విలీనమవుతూ ఉంటాయి ఆ విరాట్ పంచభూతాలు పుట్టేయి విరాటే పంచభూతముల రూపంగా ప్రకటమైనాడు ఆయనే మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఔషధుల రూపంగా ఇదిగో ఈ అన్నం రూపంగా ప్రకటమైనడు అని దర్శించాడు ఈ విషను ఫ్లాష్ అవడానికి ఎంత టైం కొడుతుంది ఒక సెకండ్స్ అన్నం మీద మీరు పరిశేషనం చేసేప్పుడు దీన్నే భావన చేస్తుంది ఇది ఉపాసన నోట్లో ఏది పెట్టుకున్నా ముందు ఇది ఉంటుంది ఏదైనా చాక్యులెట్ ఇచ్చారనుకోండి నోట్లో వేసుకున్నారనుకోండి ఒక్కసారి ఆ అన్న బ్రహ్మను భావన చేయండి సో ఆ విధంగా అంటలుగా అలాగే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అలా నోట్లో వేసుకోకూడదు అది పద్ధతి కాదు వేసుకున్న పక్షంలో నేను చెప్తున్నా లేకపోతే అది పక్కన పెట్టి అన్నంతో పాటుగా స్వీకరించవచ్చు ఎప్పుడు ఏది భక్షించినా కూడా అలా అన్న రూపంగా భావన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఫలము ఆ ఉపాసన చేసే విధానాన్ని గురించి ఆయన ఇంకా చెప్తున్నారు కథం ఎలా ఉపాసన చేయాలి నేను చెప్పాను అయినా ఇంకోసారి ఆయన గుర్తు చేస్తున్నారు అన్నజహా అన్న ఆత్మా అన్న ప్రళయోహం తస్మాత్ అన్నం బ్రహ్మ ఇది అలా ఉపాసన చేయాలి అహంగ్రహోపాసన ఈ ఉపాసనలన్నీ కూడా అహంగ్రహోపాసన ఆత్మ అంతర్ముఖమైన ఉపాసన సో అన్నజహా అహం నేను ఆ నుండి పుట్టినాను ఇప్పుడు కూడా మనిషి హీ ఐసోలేట్స్ హింసల్ ఆ ఐసోలేషన్ సిండ్రోమ్ అని తనని తాను ఐసోలేట్ చేసి కూర్చుంటాడు అక్కడి నుంచే సమస్యలన్నీ ఆవిర్భవిస్తాయి కుటుంబంలో ఉండి నేను వేరు అనుకుంటాడు అంతే అక్కడి నుంచి ఆ కుటుంబం రెండు మొక్కలు అవుతుంది భార్య ఎవరితో ఉంటారు నేను ఆమె కంటే భిన్నంగా ఉన్నానని నేను అనుకుంటాడు ఆయన కంటే భిన్నంగా ఉన్నానని ఆమె అనుకుంటుంది ఎవరో ఒకళ్ళు అనుకుంటారు లేకపోతే ఇద్దరు అనుకుంటారు ఆల్ ప్రాబ్లమ్స్ విన్నాం సో ఆ ఐసోలేషన్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఐసోలేషన్ దృష్టి రాలేదనుకోండి లేకపోతే అన్ని పనులు సక్రమంగా సజావుగా సాగిపోతూ ఉంటాయి అలా ఐసోలేట్గా భావన చేయకూడదు ఎప్పుడూ కూడా అలాగే సమాజంలో మనుషులు ఉన్నారా సమాజాన్నించి తమను తాము ఐసోలేట్ చేసి కూర్చుంటాం ఇట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ యూ షుడ్ నెవర్ ఐసోలేట్ యువర్ సార్ ఫ్రమ్ దిస్ సొసైటీ ఇన్ విచ్ యూఆర్ దానివల్ల ఆ సమాజము మనల్ని చేస్తుంది అలా శృతిలో అలా యోన్యత్ర బ్రహ్మవేద బ్రహ్మదం పరాదాత్ బహుజన సమాజ్ పార్టీ బ్రాహ్మణు అమ్కో హమ్కో కూర్చున్న హి హే అని అన్నారు అనుకోండి బ్రాహ్మణులందరూ వెళ్ళి ఓటు ఇంకో చోట వేశారు దాంతో అబ్బెఅ మేము అల్లా అవ్వలేదు అని మళ్ళీ సర్దుబోటి తీసుకుంటారు చూడండి మీరు ఒక వర్గాన్ని మీరు ఎప్పుడైతే మేము భిన్నంగా ఉన్నామంటే ఆ వర్గం మిమ్మల్ని పరాభమం చేస్తుంది బ్రాహ్ బ్రాహ్మణ అని దృష్టాంతం ఇచ్చారు మీతో వాటికి అన్ని అన్ని వర్గాలకి అక్కడ మంత్రం ఉందలాగా యోన్యత్ర క్షత్రం లేదా క్షత్రం తం పరాదాత్ అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అక్కడ జాట్ కమ్యూనిటీ ఉంటుంది వీళ్ళు కనుక వాళ్ళని ప వాళ్ళని కనుక భిన్నంగా చూశారంటే వాళ్ళు పరా పరాభో చేసేస్తారు సో ఇవి సంచేతన ఎవరిని భిన్నంగా చూడకూడదు డొమిసైల్ పాలసీ నాట్ బిలైక్ అందరూ స ఉండాలి కానీ బహుజలా ఉండకూడదు అందరూ మన వాళ్ళే నువ్వు ఎవరినైనా కొంతమందిని సెపరేట్ చేసావంటే వాడు నిన్ను పరాభవం చేస్తాను హీ విల్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ అండ్ దెన్ హీ విల్ హిట్ అట్ యూ కాబట్టి అది జరుగుతుంది అలాగా ఆ భేద దృష్టిలోనే ఉందా దోషం అలా శృతి బోధిస్తోంది కాబట్టి నేను ఆ విరాట్టు నుంచి భిన్నంగా ఉన్నాను అని ఎప్పుడూ భావన చేయకూడదు ఇప్పుడు కూడా విరాట్ రూపంగా ఈ దేహాదులు ఆ విరాట్లో భాగంగా ఉన్నాయి అనే భావన చేయాలి శ్రీకృష్ణుడు అలాగే భక్తిని చేయమని చెప్పాడు ఆయన ఆయన పదిహేనో అధ్యాయంలో పదిహేను కాదు పన్నెండు భక్తి యోగంలో చెప్పాడు మమైవా అంశ జీవలోకే జీవభూత సనాతన ఆ జీవుడు నా యొక్క అంశయే అయి ఉన్నాడు నేనంటే విరాట్ విరాట్లో అంశలే వీళ్ళందరూ కూడా ఒక ఒక స్టాండ్ పాయింట్లో విరాట్ ఇంకో స్టాండ్ పాయింట్లో మరొకటి సో కనుక అలాగే భావన చేయాలి అన్నాత్మ అన్న ఆ అన్నము నేను మనుగడని సాగిస్తున్నాను ఇప్పుడు కూడా నా సారమో అన్నమే అన్నమంటే విరాట్ అలాగే మళ్ళీ విరాట్లోనే నేను కలిసిపోతాను అని భావన చేయాలి కానీ చచ్చిపోతాను చచ్చిపోతాను అనుకోకూడదు ఎవరు చచ్చిపోరు సో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతే తద్దినే వాళ్ళు పెడతారో పెడతారో పెట్టారో వాట్ ఈజ్ ఆల్ దిస్ తద్దినం మన కోసం పెట్టక్కర్లేదు వాడు వాడి కోసం వాడు పెడితే పెడతాడు అదే మనకుంటాడు దట్ ఈస్ నాట్ అవర్ లుక్అవుట్ ఇట్ ఈస్ హిజ్ లుక్అవుట్ ఆర్ ఇట్ ఈ సో విరాట్లోకి నేను కలుస్తున్నాను అని భావన చేయాలి కానీ ఈ విధంగా ఉపాసనలు ఉన్నాయి మరణించి వాళ్ళకు కూడా ఉపాసనల్ని బోధించారు చాంద్రోజ్ఞక్కడ కూడా పర్సన్ ఆన్ ది డెత్ బెడ్ మే హ్యావ్ దిస్ ఉపాసన అని చెప్పారు సో జ్వరం వచ్చినప్పుడు కూడా చేయాల్సిన ఉపాసనలు ఎందుకంటే తప్ప కదా ఉంటాయి కదా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని ఆ రకమైన చేసే బదులు ఇలాంటి ఉపాసన చేస్తే చాలా యోగ్యంగా ఉంటుంది శాస్త్రం బోధిస్తూ ఉంటుంది సో అహం అన్న అలాగా తస్మాత్ అన్నం బ్రహ్మ అవి బ్రహ్మ విరాటే బ్రహ్మ నుంచి పుట్టింది కాబట్టి బ్రహ్మే నెక్లెస్సే ఓ బంగారం సో విరాటే బ్రహ్మ అంతకంటే వేరే బ్రహ్మేం లేదు కాబట్టి ఈ జగత్ ఈ సర్వ కాస్మిక్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్సెన్షియెంట్ వరల్డ్ ఏవో పదార్థ దృష్టి ఉండకూడదు ఈ పదార్థాలు ఉన్నాయి పదార్థాలు ఉన్నాయి గోడలు ఉన్నాయి తలుపులు ఉన్నాయి తర్వాత ఏమో కార్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అలాంటి దృష్టి కాదు ఆ దృష్టి అజ్ఞాన దృష్టి సో ఏమున్నాయి మరి అంటే సో ఆ విరాట్ నుండు నేను వీళ్ళు కలిసిపోతాను అనే భావన అలా భావన చేయమన్నారు అలా ఎవరు భావన చేస్తే వాళ్ళకి ఫలం ఇది తర్వాత కుతపున సర్వాప్తిఫలం అన్నాత్మోపాసనమితి పుచ్చతే ఎవంటే వీడు అన్నాత్మోపాసన చేశాడు నేను అన్నాత్మ అన్నాత్మ అంటే నా ఆత్మా అంటే స్వరూపం నా స్వరూపము విరాటే ఎందుకనే విరాట్ నుంచి పుట్టాను విరాట్లో కలిసిపోతాను కాబట్టి అహం అన్నాత్మ అని అని అన్నముతోటి విరాట్తోటి తనని కలుపుకుని ఎవడైతే భావన చేస్తాడో వాడికి సర్వాన్న ప్రాప్తి ఫలము వాడికి ఫలం ఏమిటి సర్వము అన్నము సర్వాన్నము వాడికి లభిస్తుంది ఏమిటండి ఈ సర్వాన్ లభించడం ఏమిటో తర్వాత చూద్దాం సో సర్వాన్నము వాడికి లభిస్తుంది అల్లా ఎందుకు లభిస్తుంది విరాట్ని అల్లా ఉపాసన చేస్తే ఆ ఫలం రావడానికి హేతువేమి అని ఒక శంక దానికి సమాధానం అన్నగుహిభూతాం జ్యేష్ఠం తస్మాత్సర్వషధముచ్యతే అది హేతు ఆ రెండు వాక్యాలు కలిపి సర్వాన్న ప్రాప్తి అనే ఫలానికి హేతువు అన్నం హి భూత్యేష్ భూతేభ్య పూర్వ నిష్పన్నవాత్ జ్యేష్ఠం హియస్మాత్ ఇంతకుముందు అయింది వాక్యం మళ్ళీ ఇంకో మళ్ళీ సందర్భాన్ని మార్చి చెప్తున్నారు అర్థం అదే హియస్మాత్ ఎందువలన అయితే అన్నం అంటే విరాట్ భూతాం జ్యేష్ఠం అంటే భూతములకు జ్యేష్టము భూతములకు జ్యేష్ఠము అంటే భూతముల కంటే ముందు పుట్టినది అని అంటే ఇప్పుడు వీడు జ్యేష్ఠుడు అండి అంటారు ముందు వీడు ఉద్ధరించాడు అని సో ముందు పుట్టాడు సో అలాగే ఈ విరాట్ ఉన్నాడే ఆయన భూతానం జ్యేష్ఠం భూతేభ్య పూర్వ నిష్పన్నత్వాత భూతములకంటే ముందుగా ప్రకటన కారణంగా జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషముచ్యతే ఆ కారణం చేతనే ఆ విరాట్టుని సర్వౌషం అని కూడా శృతి బోధిస్తూ ఉన్నది ఆ విధంగా అది వర్ణింపబడుతూ ఉన్నది సో అది ఇప్పుడు విరాట్ సర్వౌషం గనక వీడు సర్వౌష రూపమైనటువంటి అన్నబ్రహ్మను ఉపాసన చేశాడు కాబట్టి వీడికి సర్వాన్న లభించుట పద్ధతియే ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే మీరు ఏది ఉపాసన చేస్తే అది మీకు లభిస్తుంది కనుక అది హేతు సరిపడిందండి ఫలానికి హేతువు చెప్పారనమాట అలాగా అదే అన్నారు ఆయన తస్మాదుపపన్నా అన్నాత్మోపాసకస్య సర్వాప్తి సో తస్మాత్ అన్నాత్మోపాసకస్య అన్నం అంటే విరాట్ విరాట్ స్వరూపుడను నేను నా మనుగడ విరాట్టే నా స్వరూపము విరాటే నా స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైన దేహము కాదు మనస్సు అన్నీ తర్వాత వద్దాం ఇక్కడ అన్నమయ్య ప్రకరణంలో ఉన్నాం గనక ఈ పరిచ్ఛిన్నమైన దేహము నా స్వరూపము కాదు ఈ దేహము ఇది విరాట్లో భాగము నేను విరాట్లో ఉన్నాను అని ఎవడైతే అన్నాత్మను ఉపాసన చేస్తాడో వాడికి సర్వాన్న ప్రాప్తి యోగ్యం ఉచితమే ఉచితము అంటే ఫ్రీ అని కాదు ఈ ఫిట్నెస్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్ ఎందుకని ఆ విరాట్ సర్వాన్న స్వరూపుడు కనుక ఆయనను ఉపాసన చేసిన వాడికి సర్వాన్న ప్రాప్తి బాగానే ఉంది తర్వాత సర్వాన్న ప్రాప్తి అంటే వాడికి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఏ రకమైన ఆహారానికి లోటు లేకుండా లభిస్తుంది అని ఒక అర్థం ఊరికే బండ ఊరికే సూపర్ఫిషియల్ మీనింగ్ అది అసలైన అర్థం ఏమిటంటే నేను విరాట్ రూపంగా ఉన్నాను అనుకోను దీని మీద బ్రహ్మసూత్ర భాషల్లో బ్రహ్మాండమైన మీమాంస ఉన్నది ఇక్కడ వాక్యాలను అక్కడ తీసుకునే విస్తారంగా చర్చిస్తారు అయితే ఈ సర్వాన్ ప్రాప్తి ఏమిటి సర్వానుస్త అనే సూత్రం ఉంది అక్కడ సర్వాన్ అధికరణం అని ఒక సెక్షన్లో విస్తారంగా చర్చించారు ఫలాధ్యాయంలో నాలుగో అధ్యాయంలో సో సర్వాము అంటే ఈ లోకంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణుల రూపంగా విరాట్టే ఉన్నాడుగా కాబట్టి సర్వప్రాణులు ఎప్పుడు ఏ ఆహారాన్ని ఎక్కడ ఎలా భక్షించినా అది విరాట్టు భక్షిస్తున్నట్టే కాబట్టి వీడు విరాట్ రూపంగా ఉన్నాడంటే సక సమస్త ప్రాణుల రూపంగా ఉండి సర్వ విధములైన అన్నాన్ని వీడే రక్షిస్తున్నాడు అది అర్థం చేతనే దీన్ని పెద్దలు అంటారు మీరు అందరూ భోజనాలు చేశారా ఒక ఆయన ఉండి వారు దీంట్లో రెండు రకాలు ఈ వైదికుల్లో రెండు రకాలు ఓ వైదికుడు ఒక ఆయన ఉంటాడు ఆయన అంటాడు నేను భోజనం చేస్తే కానీ ఇంట్లో ఎవడో భోజనం చేయకూడదు ఇలాంటి వాళ్ళు మనకి చాలా మంది కనపడతారు అదే పిల్లల ఆకలి వాళ్ళు మలమల మాడిపోతూ ఉన్నారు ఈయనేమో ఇంకా పూజా అది పూర్తి కాదు ఒంటికంట అయిపోయినా ఇంకా శాస్త్రనామాలు ఇది వదిలిస్తూ ఉంటాయి ఇక్కడ పిల్లలందరూనేమో ఆకలితో ఉంటారు నేను అన్న పొని వాళ్ళకి పెట్టేయండి వాళ్ళని ఆపడం ఎందుకండంటే ఈయనకి పెడితే కాదు వాళ్ళని పెట్టకూడదు ఈయనకు ముందు వడ్డించాలి ఈయనేమో దాన్ని నైవేద్యం అది పెట్టి భక్షిస్తాడు వాళ్ళకి పెట్టిన తర్వాత వడ్డిస్తే ఈయన ఉచ్ఛిష్టాన్నం అయిపోతుంది ఉచ్చిష్టాన్నాన్ని భక్షించడు ఈయన నియమం అంచేత ఆ పిల్లలందరూ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు ఈయన పూజ పూర్తి చేసి ఒంటి గంటకి లేస్తాడు ఈయన లేచి మామూలుగా పళ్ళెల్లో వండిస్తారు అది భోజనం చేసిన తర్వాత ఈయన మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత అమ్మయ్యా ఆ ఇంట్లో ఒంటింట్లో ఉన్న ఆ తల్లి ఓ పెద్ద వేడిని ఇట్టూర్పును విడిచి పాపం అన్నాన్ని గిన్నెల్లోనో కంచాల్లోనో కరిపేసి ఆ వెనకాల డోర్ నుంచి పిల్లలకి ఇస్తుంది సమ్ పీపుల్ మైంటైన్ లైక్ దాట్ దేర్ ఆర్ అదర్ పీపుల్ ఐ నో దెమ్ వాళ్ళు ఏమంటారంటే ఇంట్లో అందరూ భోజనం చేస్తే కానీ ఆయన చేయరు అతిథులు ఇంక వచ్చి వాళ్ళు ఎవరన్నాను అన్నారా లేరు ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు పాలేరులో వీళ్ళు వాళ్ళు అందరూ చేసేసారండి దెన్ హీ విల్ టేక్ అదేమిటండి అందరూ చేసేదాకా మీరు ఆగితే మీకు నీరసం కాదా అంటే ఆయన ఏమంటారంటే అందరూ చేస్తే నేను చేసినట్టే ఇది ఆయనకి తెలుసో తెలియకో ఈ విరాడు ఉపాసన చేసేస్తున్నారు కొంతమంది అలా ఫీల్ అవుతారు కూడా ఇప్పుడు అందరూ చక్కగా భోజనం చేస్తుంటే మహానందంగా ఉంటుంది మరి మనకి కడుపులో ఆకలి అసలు ఆకలి తెలియని తెలీదు ఇంత అందరూ భోజనం చేస్తే అదే ఆనందం ఎందుకంటే అందరి రూపంగా నేనే భోజనం చేస్తున్నాను మీరు కడుపు నుండా భోజనం చేస్తే నేను చేసినట్టు కాదు అది సందేహం ఉందా దాంట్లో ఏమీ సందేహం లేదు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ సర్వాన్న ప్రాప్తి అంతేగాన పెద్ద కుంభం వీటి ముందు వచ్చి పడిపోతుందని కాదు అలాగంటే ఒక విష విశిష్టమైనటువంటి ఆలోచన మార్గంలో ఆ భావన ప్రపంచంలో వాడు ఉండిపోతాడు వాడు మహాపుణ్యాత్ముడు అని అభిప్రాయం అది సర్వాణి ప్రాప్తి అంటే ఇంకా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానం చేయట్లేదు ఆయన నేను మీకు దాన్ని సారాన్ని నేను మీకు చెప్పాను తప్పిస్తే వర్షికార్థుకే సూచన చేసి వదిలేశారు తర్వాత ఇప్పుడు అందాము తర్వాత వాక్యం అన్నా అద్భుత నిజాయంతే జాతాన్యన్నేన ఇతి ఉపసంహారార్థం పునర్వచనం ఈ సమస్త ప్రాణులు అన్నము అంటే విరాట్ నుంచి పుడతాయి పుట్టిన తర్వాత మళ్ళీ ఆ విరాట్ నుండే వృద్ధిని పొందుతాయి అని ఈ మాట అయిందిగా ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నారు ఏమిటి అంటే విరాట్ ఉపాసన ఆ ఉపాసన యొక్క ఫలము చెప్పి ఆ ప్రకరణం పూర్తయింది అని చెప్పడం కోసం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు అయిపోయింది ఆ ప్రకరణం పూర్తి దానికి రిలేటెడ్ థింగ్స్ ఎఫ్ యూ అదర్ థింగ్స్ విల్ బి యాడెడ్ బట్ ఇంకా ఈ పైన నెక్స్ట్ ప్రాణమయ ఇంట్రడక్షన్లో పడిపోతాం సో ఈ ప్రకరణం ఎక్కడతోటి అయింది అన్నమయ బ్రహ్మో అన్న బ్రహ్మోపాసన అనే ప్రకరణాన్ని పూర్తి చేశారు అని ఆ ఉపసంహారం చెప్పడం కోసమే అన్నా అద్భుతాను జాయంతే జాత్యేన వర్ధన్ ప్రారంభోదే అన్న